ప్రార్థిస్తామండి పరశుద్ధ దేవా మీకు వదనాలేసయ్యా మహోన్నతలకు తండ్రి మహిమ స్వరూపి మీకు వదనాలైన ఈ యొక్క దర్శన కాలం అంతా సురక్షితంగా కాపాడి సజ్జలే కలెంత వదనాలైనా ప్రవ్వా ఇప్పుడు మేము ధ్యానించబోతుండగా మీకు పరశుదత్మ దయచేయండినైనా వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగా మా యొక్క ఆత్మీనేతాలను విప్పండి ప్రవ్వా ఆ వాక్యాన్ని మేము గ్రహించాలా దాన్ని పాటించాలా అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా తయారు చేయమని మేముంటుంది బహు దుర్దినములనైనా మహాశ్రమల కాలంలో మేముంటున్నాం ప్రభా మనుషులు చూడలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా సంఘాలు గ్రహించని స్థితిలో ఉంటున్నాయి ప్రభా వారి పట్ల కనికరం చూపించండి వారికి మీరు బయలుపరచుకోండి వారిని చూసేలాగా వారు వీటిని స్వీకరించేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ చివరి కాలంలో ఏ రీతిగా మీ కొరకు సాక్షిగా జీవించాల మీరే మాట్లాడండి ఈ ఆడ నంతట్ల మీరే ఆధిపత్యం మంచి అనిపించమని ఏ శుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేము ఈ రోజు ఆ యొక్క రెండు దీప స్తంభంలకు సంబంధించిన విషయాలు కంక్లూడింగ్ కంక్లూజివ్ దశకు ఐ థింక్ మనం 7 సెవెన్ స్టార్స్ కి సంబంధించిన బోధలకు వెళ్లొచ్చు అయితే పోయిన వారం మనం ఈ టూ క్యాండిల్ కి సంబంధించిన విషయాలు కంటిన్యూ చేస్తా ఉన్నాము ఈ టూ ఈ టూ క్యాండిల్ రిమైనింగ్ ఫైవ్ క్యాండిల్ కి రిప్రజెంటేటివ్స్ అని మనం చూసిన జకెరే గ్రంథంలో అండ్ ఈ టూ క్యాండిల్ స్టిక్స్ టూ విట్నెసెస్ అనేది వాటిని చూసినాం అది ముఖ్యంగా ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం అర్థం ఆగుతుంది మనకి అదర్వైజ్ ఈ సెవెన్ క్యాండిల్ ని సెవెన్ చర్చెస్ తో పోల్చినట్లు మనం ప్రభుత్వ తన ద్వారా తన నోట్ ద్వారా చెప్పినట్లే విన్నాం కదా మొదటి అధ్యాయంలో అయితే ఈ టూ క్యాండిల్ ఎంటైర్ చర్చ్ సిస్టమ్ కి రిప్రజెంటేటివ్స్ అని కూడా మనం చూసినాం ఎన్ టైమ్స్ వచ్చినప్పటికీ పర్టికులర్ గా ఎందుకు టూ అన్నప్పుడు సెవెన్ క్యాండిల్ స్టిక్స్ గా మారినట్లు మనం చూసినాం అక్కడ జక్ర గ్రంథంలో ఆ రిమైనింగ్ ఫైవ్ క్యాండిల్ స్టిక్స్ కి ఈ రెండు క్యాండిల్ స్టిక్స్ ఆయిల్ సరఫరా చేసినట్లు చూసినాం దాని తర్వాత మనం ఇమ్మీడియట్లీ యోనా గ్రంథాన్ని వేలిపోయినాం ఎందుకంటే ఈ చర్చ్ సిస్టమ్ యోనాకి సాదృశ్యంగా ఉందన్నాడు ఎందుకంటే ప్రభు చెప్పిండు యోనాను గురించిన సూచన తప్ప మరి ఏ సూచన మీకు అనుగ్రహించబడదన్నాడు ఎన్ టైమ్స్ వచ్చినప్పటికీ అది ఏందన్నప్పుడు యోన ఏరీతి అయితే శ్రమల గుండా వెళ్లిండో అదే రీతిగా చర్చి సిస్టమ్ కూడా శ్రమల గుండా తప్పదన్న సూచన గురించి మాట్లాడి దాన్ని కొంత మిస్లీడ్ చేసుకుంటా ఉంటారు కొంతమంది సేవా జీవితంలో యోనాను గురించిన సూచన ఏంటంటే మన ప్రభు ఏ రీతి మరణించి సమాధి చేయబడి మూడో తిరిగి లేచిండో అదే సూచన అంటున్నారు కానీ యాక్చువల్ సూచన ఏంటంటే ట్రాన్స్మిషన్ సూచన అంటే మన ప్రభు ఏ రీతి శ్రమకుండా వెళ్లి మరణించి సమాధి చేయబడిందో ఏ రీతిగా పునరుద్దానం పొందిండో క్రైస్తవ జీవితం కూడా అదే అన్నట్టు సూచన ప్రతి ఒక్కరుండా పోక తప్పదు ప్రతి ఒక్కరు మరణించక తప్పదు సమాధి చేయబడి మూడ తప్పదు అది ఆ సూచన ప్రతి ఒక్కరూ అనుభవిస్తారన్న విషయాన్ని జ్ఞాపం యోనా తెలుసు ఇదంతా మనం చూసినా హిస్టారికల్ గా ఓల్డ్ టెస్టిమెంట్ లో నినివే పట్నం అదొక గొప్ప పట్టణం అని గొప్ప దేశమని మనం చూస్తాం ఆ సీరియల్స్ అశూరు దేశానికి రాజధానిగా ఉన్నది అది అంత గొప్ప దేశము అది నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఈవెంజలిజం అన్న గాని సువార్త పని అన్న గాని యోనా గ్రంథం నుంచే స్టార్ట్ అవుతుంది మనకి ఒక అనిల దేశం కూడా నశించుకోవడం నాకు ఇష్టం లేదు కంటే నేను కనిన వాళ్ళని ప్రభు తండ్రి కాబట్టి నా బిడ్డలే వాళ్ళు కూడా కానీ యోనాకి ఎందుకు ఇష్టం లేదు యోనా డిసోబీడియన్స్ అదే అట్టర్ డిసోబిడియన్స్ అనేది చూపించిన లాస్ట్ టైం ఎందుకు డిసోబీడియన్ గా ఉన్నాడు యోనా అన్నప్పుడు వాళ్ళు రక్షింపడం ఆయనకి ఇష్టం లేదు ఈరోజు ఎన్ టైమ్ లో కూడా అంతే క్రిస్టియానిటీ అరీతి ఉంది నాన్ క్రిస్టియన్స్ విషయంలో ఎండ్ టైం క్రిస్టియానిటీ ఆటిట్యూడ్ ఏంటంటే మేమే పరిశుద్ధులం మేమే రక్షణ పొందినవారం మళ్ళీ నాన్ క్రిస్టియన్స్ సంగతి వాళ్ళు రక్షణ పొందాలి కదా ఆ యాటిట్యూడ్ కొంచెం కొదువనే ఈ రోజు చర్చ సిస్టమ్ అనిలని అనిలాగానే చూస్తూ ఉంటాం మనం వాళ్ళు ప్రభుత్వ రావడం ఇష్టమా లేదా అనేది కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంటుంది మనకి కానీ యోనా నుంచి నేర్చుకోవాల్సిన విషయం అదే అన్నట్టు ఎన్ టైమ్స్ లో చర్చ్ సిస్టమ్ కూడా అటల్ డిసోబీడియన్స్ యోనా ఎందుకు డిసోబీడియం ప్రీచింగ్ జయమన్ ఎనీవే పట్టణానికి ప్రీచింగ్ జయమంటే ఆయన డిసోబీడియం కంప్లీట్ డిసోబిడియంట్ ఏ రీతికి కంప్లీట్ డిసోబిడియంట్ అంటే ఆయన డైరెక్షన్ మార్చి పోవాల్సింది ఆయన తార్ పోయినట్టు మనం చూస్తున్నాం పడవల కూర్చున్నాడు ఓడలు ఇవన్నీ సింబాలిక్స్ మనం చూస్తున్నాం ఎండ్ టైమ్స్ లో కూడా అంతే కంఫర్టబుల్ నాకు ప్రభులో సమాధానం ఉంది అనేసి ప్రార్థనలతో కాలం వెళ్లిపుచ్చుతున్నారు కానీ ఎవరు కూడా నేను పోయి ప్రకటిస్తలేరు సింబాలిక్ కానీ ఎండ్ టైమ్స్ లో చివరికి ఈ టూ విట్నెసెస్ ప్రకటించడం మనం చూస్తున్నాం దూ లేట్ అన్నట్టు అది అంటే చెప్పి చెప్పి చెప్పి విరక్తి అప్పుడు లాస్ట్ కి వాళ్ళు వేకింగ్ గా పనిదే మనము ఈ ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం मुख्य टाइम स्टापे ग्रंथम रो पदोवचन चुस्त वाक्या अंदारे अंत द फिशेड रेड डिस्ट अपा दई लैंड अब वाट पद आगे वामट जेमस ट्रांस फिफ्टी ए primitive root to vomit, to spew. To spew out that we have to tell that we have to tell that the first time we have to tell that in the 3rd time we have uh, to tell that the Leodation Church is the same as the spew and to uh, the English I will tell you and to the angel of the Church of the Leodations write these things that uh, said the these things said the mn the faithful and true witnesses kabatti true witnesses gurinchi manam detail ga chustam tarata the beginning of the creation of god tarata 15th verse la i know thy works revelation church gurinchi maatladtunnadu that though what neither cold nor hot kabatti the last church system idi in fact ivanni continuously existing churches evanni sequencing churches kaavi vi avune last time we pitched geographical ga ఇవన్నీ ఒక టైమ్ లో ఎగ్జిస్టింగ్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లలో ఈ గ్రూప్స్ ఆఫ్ చర్చెస్ ఇవన్నీ లెవడేషన్ గ్రూప్ ఆఫ్ చర్చెస్ కి రాసిన లెటర్ ఏంటంటే ఈ డినామినేషన్ లో ఈ లెవడేషన్ డినామినేషన్ ఏ రీతి ఉందంటే థ్రో అవుట్ నీదర్ కోల్డ్ ఆర్ హాట్ అంటే ఇవి ఈ కోల్డ్ హార్ట్అ జేమ్ సాంగ్స్ చూస్తే గానీ మనకి ఎప్పటికర్థం కావు అదర్వైజ్ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటా ఉంటారు వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇట్ కానీ ఇక్కడ ఏంటంటే కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏందో మనకు తెలిస్తే అవర్ అండర్స్టాండింగ్ విల్ నెవర్ బి ద సేమ్ అన్నట్టు కాబట్టి దో వాట్ నీదర్ కోల్డ్ ఆర్ హార్ట్ తర్వాత ఏమంటుంటే ఐ వుడ్ దో వాట్ కోల్డ్ ఆర్ హార్ట్ సో దెన్ బికాస్ దో వాట్ లూప్ అండ్ నీ కోల్డ్ ఆర్ హార్ట్ ఐ విల్ స్ప్యూ ది ఔట్ ఆఫ్ మై మౌత్ అంటున్నాడు అయితే తెలుగులో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది పదమూడు పదిహేను నుంచి చూస్తాం నీ క్రియలను నేను ఎరుగుదును అంటే వన్స్అప్ ఆన్ ఏ టైం నీ క్రియలు ఏ రీతిగా ఉండే కానీ ఇప్పుడు ఏ రీతిగా ఉన్నావు నీవు చలగానే లేవు అంటే ఆయన ఆయన మెజర్మెంట్ టైం ఈ కొలత వేసే టైంకి ఎట్లున్నాడు అనేది ఇప్పుడు మనం హీట్ గానీ కోల్డ్ గాని మెజర్మెంట్సే చేస్తాం కాబట్టి ఆయన క్రియలని మెజర్ చేస్తున్నాడు అందుకే నేను ఎరుగుదును అంటున్నాడు నీ కెరియర్ ను మెజర్ చేసినప్పుడు నువ్వు చల్లగానే వెచ్చగానే లేవు అంటున్నాడు ఇవి యాక్చువల్ గా టూ గ్రూప్స్ అన్నట్టు నేను తర్వాత చూపిస్తాను చల్లగా అనడం అనేది వెచ్చగానే ఈ రెండు గ్రూప్స్ లో లేవు కానీ నువ్వు ఏ రీతిగా ఉన్నావు అంటే నువ్వు చల్లగానే వెచ్చగా ఉన్ని మేలు అంటే నువ్వు అట్లీస్ట్ ఆ గ్రూప్స్ లో ఉన్నా నేను ఐ ఉడంట్ ఐ బాధర్ యూ నువ్వు ఆ రెండు గ్రూప్స్ లో ఉంటే నేను బాధర్ కాకపోయేందు ఆల్రెడీ డిసైడెడ్ అందరు కానీ పదహార వర్షాలు ఏమిటంటే నువ్వు వెచ్చగా చలగాను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నా కన్సర్న్ అంటున్నాడు అయితే ఈ నులివెచ్ లూక్ వామ్ చర్చ్ అంటాం లేవడేషన్ చర్చ్ లూక్ వామ్ చర్చ్ దట్ ఈస్ ద లాస్ట్ చర్చ్ అన్నట్టు ది లాస్ట్ ఆఫ్ ది కాంగ్రిగేషన్స్ హెన్ టైమ్స్ లో లూక్ వామ్ ఉంటుంది చర్చ్ అనేది చెప్తున్నాడు లూక్ వామ్ అన్నప్పుడు మనకు తెలుసు జనరల్ గా లూక్ వామ్ అనగానే నులివెచ్ అనగా అంటాం కాబట్టి వెచ్చగలేదు చల్లగలేవు కొద్దరు చేస్తారంటే నువ్వు దేవన్ కోరుకు హాట్ హార్ట్గా ఉండాలా అన్నట్టు ప్రీత్ చేస్తారు కానీ అవన్నీ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అవి మ్యాన్ మేడ్ ఇంటర్ప్రిటేషన్స్ కానీ మనము ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలి ఈ నులివెచ్చని జీవితం దేనికి సంబంధించింది మత్య శివార్త ఇరవై నాలుగో అధ్యాయం పదకొండవ విషయాల్లో ప్రభు విషయానికి మెనీ ఫాల్స్ విత్ ప్రాఫిట్స్ షాల్ రైస్ ఇండియన్ టైమ్స్ అండ్ షాల్ డిసీవ్ మెనీ చాలా మంది మోసిపోతారు ఎందుకంటే అండ్ బికాస్ ఇన్ఈక్విటీ షెల్ అబౌ ద లవ్ ఆఫ్ మినీ షెల్ వ్యాక్స్ కోల్డ్ సో చల్లగా కావడం అనేది ఏంటనేది గ్రాడ్యులు చల్లగా కావడం అనేది అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదారు ఇది కచ్చితంగా జరుగుతుంది అంటున్నాడు అక్రమము విస్తరించటం కాబట్టి ఇక్కడ మోసపరచడము అక్రమం రెండు గ్రూప్స్ అగైన్ క్లియర్ గా చూపిస్తుంది మార్తలో కూడా అక్రమము విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారు కాబట్టి అబద్ద ప్రవక్తలు మోసపరిచేవాళ్ళు అన్నట్టు వాళ్ళు అబద్ద ప్రవక్తలు మోసపరుస్తారు దాని తర్వాత అక్రమం చేయవారు అక్కడ అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లాలను ఇవి రెండు ఫస్ట్ టూ గ్రూప్స్ అన్నట్టు కాబట్టి హాట్ అండ్ కోల్డ్ అన్నప్పుడు అక్రమంగా జీవించేవాళ్ళు అపవిత్రంగా జీవించేవాళ్ళు ఇవి ఫస్ట్ టూ గ్రూప్స్ అన్నట్టు ఎంటైర్ రెవల్యూషన్ చాప్టర్ ఆ ఫోర్ గ్రూప్స్ గురించే మాట్లాడుతూ ఉంటది పర్టికులర్ గా ఫస్ట్ టూ గ్రూప్స్ ప్లస్ ద థర్డ్ గ్రూప్ అది కాంగ్రిగేషన్ మల్టీట్యూడ్ అంటున్నాం మనం నీతి మంతులు అంటున్నా బైబుల్ హోలీ గ్రూప్ గురించి చాలా తక్కువ ఉంటుంది బట్ ఉంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది రేయర్గా ఉన్నా పవర్ఫుల్ గా డిస్క్రిప్షన్స్ ఉంటాయి అవిగు నేను చూపిస్తున్న తర్వాత కానీ ఇక్కడ మటుకు నీ క్రియలు నేను అంటే నేను మెజర్ చేసినప్పుడు చర్చ్ సిస్టమ్ ని మెజర్ చేసినప్పుడు కొలతో గ్రూప్స్ ఏ రీతి గులదనం ఉంది వెచ్చదనం ఉంది నులివెచ్చిన ధనం ఉంది ఇవి మూడు గ్రూప్స్ అన్నట్టు కాబట్టి ఆ ఫస్ట్ టూ గ్రూప్స్ ఫస్ట్ టూ గ్రూప్స్ లాగా నేను మీ గురించి వరి కాకపోయేవాడిని అంటున్నాడు ఎందుకంటే అవి డిసైడెడ్ ఎక్స్ట్రీం ఎండ్స్ లౌన్నాయి కాబట్టి ఆల్రెడీ డిసైడెడ్ అన్నట్టు వాళ్ళు కానీ మీరు అట్ల లేరు కదా మీరు వారి ఫెలోషిప్ లో ఉన్నారు పార్ట్లీ కోల్ పార్ట్లీ హార్ట్ అంటున్నాడు అందుకో నా వరి అంటున్నాడు ఎందుకంటే పాట్లీ కోల్డ్ పాట్లీ హార్ట్ అన్నప్పుడు ఇవి ఎట్లా అర్థం చేసుకుంటామంటే గలేషియన్స్ లో మనం చూస్తాం ఇది గలతిలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో లిటిల్ లెవెన్ లెవెన్ ఎత్ ద హోల్ లంప్ పులిసిన పిండి కొంచెమైన ముద్ద అంతయు పులియును పులియజేయును కాబట్టి కొంచెం పులుపున్న మంచి ముద్ద కూడా పులిసిపోతుంటున్నాడు కానీ అది రివర్స్ కాదు మంచి ముద్ద కొంచెం పులిసిన ముద్ద మంచిగా మార్చలేదు అంటే ఇది వన్ వే టికెట్ లాగా అన్నట్టు కొంచెం పులుపు ఉన్నా మంచి ముద్దంతా పులిసిపోతుంది అంటే కొంచెం అబద్దం ఉన్నా తక్కిన సత్యాన్నంతా అబద్దంగా మారుస్తుంది అట్లా చెప్పడం కూడా కొంచెం కష్టమే తర్వాత ఈ పులుపు దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇస్తాడు డెలిషన్స్ లో మీరు అతీక్ష మంచిది కాదు డోంట్ గ్లోరి ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ అంటున్నాడు అక్కడ ఇంగ్లీష్ లో పులిసిన పిండి కొంచెమైనా ముద్దాంతే పులిజేయని మీరు ఎరగరా దాని అదే అదే ఏడవ వర్షంలో ఉంది మోర్ ఎలాబొరేషన్ మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుతై ఆ పాతదైన పులిపిండిని తీసి ఇది హెచ్చరిక ఎన్ టైమ్స్ లో ఇంతేకాక క్రీస్తు అను మన పసుకా పశువు వధింపబడను గనక పాతదైన పులిపిండితోనైనా పాతదైన పులిపిండి అంటే ఓల్డ్ విధానాలు కదా ఓల్డ్ జీవితం అన్నట్టు అది ఉండద్దు కానీ అది ఉన్నదంటున్నాడు మీ దగ్గర చూడండి అది ఎట్లాంటి పాతది దుర్మార్గత దుష్టత్వం టు గ్రూప్స్ అవి అగైన్ ఎప్పటికైనా రిపీటెడ్ గా చూపిస్తూ ఉంటాడే ప్రతి వాక్యంలో దుర్మార్గత దుష్టత్వం దుర్మార్గంలో జీవించడం దుష్టత్వంలో జీవించడం కాబట్టి మనకు అర్థమైపోతుంది దుష్టత్వం అంటే దుష్టుడు దుష్టు నుంచి వచ్చిన గుణగణం అది దాని తుర్మార్గం అంటే మార్గం తప్పిపోయినవాడు ఇవి రెండు గ్రూప్స్ అన్నట్టు అవి అర్థం చేసుకున్నప్పుడు నేను అంత డీటెయిల్డ్ గా జైన్స్ నంబర్స్ చూపిస్తాను టైం వలన కాబట్టి పులిపింటి దేనికి సంబంధించింది అన్నప్పుడు ఒకటేమో ఫస్ట్ ఇంట్రెస్ట్ అతిశయపడట గ్లోరి ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇది ఎక్కడ కనిపిస్తుందో మీరు చూడగలరు మోస్ట్లీ ప్రీచింగ్ టైమ్ ఇది కనిపిస్తూ ఉంటుంది మనకి టైమ్స్ లో గ్లోరిఫైంగ్ దిమ్స్ అన్నట్టు చూపిస్తూ ఉంటారు పీపుల్ క్లాబ్ దే ఆర్ గ్లోరిఫైడ్ కానీ ఇక్కడ అదొక ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ పులిపు కి సంబంధించింది రిమైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే దుర్మార్గత దుష్టత్వం ఈ మూడు గుణగణాలు ఉంటాయి ఫస్ట్ టూ గ్రూప్స్ అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కానీ మీరు ఎట్లుండాలంటే పులిపిండితో నన్ను కాకుండా నిష్కపటము సత్యం కాబట్టి ఇవి కూడా అగెన్ టూ గ్రూప్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి నిష్కపటము సత్యం కాబట్టి నీతి జీవితము నిష్కాటంగానే కనిపిస్తూ ఉంటాయి కానీ అన్ఫార్చునేట్లీ ఈ సత్యం కనిపించదు అన్నట్టు ఎందుకంటే ఆ ఫెలోషిప్ లో రెండు గ్రూప్స్ తో ఫస్ట్ టూ గ్రూప్స్ తో ఫెలోషిప్ లో ఉన్నప్పుడు సత్యంలోనికి రాలేమన్నట్టు నిష్కాపటంగా ఏంటంటే కన్యకల్లాగానే ఉంటారు కానీ బుద్ధి లేని జీవితం అన్నట్టు కాబట్టి ఎప్పుడైతే కన్యకగా ఉన్నప్పుడు నిష్కాపటంగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ సత్యంలోనికి రావాలా అప్పుడే బుద్ధిగా కన్యకలాగా మారతారన్నట్టు ట్రాన్స్మిషన్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంట ఒక దశ నుంచి ఒక దశకి కాబట్టి ఈ కాంగ్రిగేషన్ సమస్య ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ టూ గ్రూప్స్ తో ఉంటుంది ఆ ఫస్ట్ టూ గ్రూప్స్ ఇంత డిస్టింగ్ చూపించడం కొంచెం హర్టింగ్ గా ఉంటుంది బట్ మనం గ్రాడ్యువల్ గా యాజ్ బీ మెచ్యూర్ మనం ఈజీగా అర్థం చేసుకుంటాం చర్చ్ ఫస్ట్ టూ గ్రూప్స్ ఎవరన్నప్పుడు బహు కష్టతరం అర్థం చేసుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీ మనం వాళ్లతో ఫెలోషిప్ లో ఉంటున్నాం కాబట్టి మనం కూడా ఈ లాస్ట్ గ్రూప్ రాలేకపోతున్నాం అండ్ అది తెగదంపులు చేసుకోవాలంటే చాలా పెయిన్ఫుల్ బికాస్ ఇట్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ సెపరేషన్ అన్నట్టు ఆ ఫస్ట్ టూ గ్రూప్స్ తో సెపరేట్ చేసుకోవాలంటే వాళ్ళెన్నో వార్నింగ్ పెడతా ఉంటారు ఎన్నో హెచ్చరికలు ఇస్తా ఉంటారు డైర్ కాన్సిక్వెన్సెస్ తో థ్రెటన్ చేస్తూ ఉంటారు మనల్ని అందుకు చాలా మంది ఈ సత్యాలు తెలిసినా కూడా వాళ్ళతో డిసోసియేట్ కాలేనట్టు బట్ వాళ్ళతో డిసోసియేట్ కాకపోతే మనం సంపూర్ణంగా ప్రభుత్వం అసోసియేట్ కాలే అది నేను నేర్చుకున్న లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లో డిసోసియేషన్ ఈ స్పెయిన్ఫుల్ ఎందుకంటే అది ఫిజికల్ సెపరేషన్ కాబట్టి కానీ ఫిజికల్ గా సెపరేట్ కాకపోతే మనం ప్రభుత్వం అసోసియేట్ కాలే ఎందుకంటే లేవడేషియన్ చర్చ్ లూక్ వామ్ చర్చ్ అన్నట్టు అది మనం ఒక పర్టికులర్ చర్చ్ గురించి మాట్లాడతలేదు యూనివర్సల్ చర్చ్ అన్నట్టు కాబట్టి మనం ఏదైతే ఉండాలా నిష్కాపటం నుంచి నిష్కాపటమైన జీవితం నుంచి సత్యము అన్న జీవితంలోనికి ట్రాన్స్ఫామ్ కావాల పులిన రొట్టెలంటే అదే రీతిగా అంటే పండుగ పులిన రొట్టెల పండగను ఆచరించడం అంటే నిష్కాపట్టమును సత్యమును పోలీ ఉండాలన్న విషయానికి వ్యాప్తం చేస్తున్నా తర్వాత ఈ ఫస్ట్ టూ గ్రూప్స్ గురించి లాస్ట్ టైం జస్ట్ ఒక హింట్ ఇచ్చాను గానీ ఇప్పుడు నేను క్లియర్ గా చూపించేస్తాను వాటిని ఈ హాట్ అండ్ కోల్డ్ గ్రూప్స్ గురించి ఎక్కడ మనం ఫస్ట్ చూసానంటే న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఒక రెఫరెన్స్ ఉంటుంది క్లియర్ గా న్యూ టెస్ట్మెంట్ లో ఇంకొక రెఫరెన్స్ ఉంటుంది దాని తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉంటాయి వీటి మీద గ్రాజువల్ గా మనం అవన్నీ చూస్తాము న్యూట్రానమీ అంటే ద్వితీయోపదేశ కాండము అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ ఫస్ట్ టూ గ్రూప్స్ ని ప్రవ్వే పంపించాడు ఎందుకంటే ఇవి లోపలే ఉన్నాయి కాబట్టి వాటిని ప్రవ్వే ఐడెంటిఫై చేస్తున్నాడు మెజర్మెంట్స్ చేసినప్పుడు అవి డివైడ్ అయిపోయినట్టు చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ హూ లెట్ ది హూ లెట్ ది త్రూ దట్ గ్రేట్ అండ్ టెరబుల్ విల్డర్నెస్ అక్కడ చూపిస్తున్నాడు అంటే ఆ ఎడారి జీవితంలో నుంచి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప ఆర్ఎన్ఎం ఆయన మిమ్మల్ని నడిపించను తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి లేని భయంకరం అంటే ఇక్కడ చూడండి ఇవన్నీ సింబాలిక్స్ యాక్చువల్గా నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప ఎన్ టైం సేవలో నీళ్లు అంటే జీవజలం అది యాక్చువల్గా సింబాలిక్ అర్థం చేసుకోవాలి ఎడారి జీవితంలో లేదు అది ఎందుకంటే అక్కడ ఏమున్నాయి తాపకరమైన పాములు తేళ్లు వాటి మధ్యలో నుంచి ఆయన నేను రాతి బండ నుండి నీకు నీలు తెప్పించిను అక్కడ నీళ్లు లేకున్నా అతని నీళ్ళని తీసుకొచ్చిండి అన్నట్టు దాని తర్వాత ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది ఏంటంటే పాములు తేళ్లు అన్న టూ డైమెన్షన్స్ అవి టూ వ్యవస్థలు అన్నట్టు ఒక వ్యవస్థలో రెండు డైమెన్షన్స్ అవి తర్వాత మన లూక్ శుభార్తకి వచ్చినప్పుడు ఆ విషయాన్ని మరి క్లియర్ గా చూపిస్తుంటు లూక్ అవార్త పదవ అధ్యాయ పదిహేడు పద్దెనిమిది వర్షాలలో దేవునికి అప్పుడు అక్కడ ఆయన ఈ లోకంలో సేవా జీవితం ఆరంభించినప్పుడు ఒక దశలో డెబ్బై మంది ఉంటారు సేవకులు అగేన్ ఈ సెవెంటీ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ నంబర్ ఓల్డ్ టెస్టిమెంట్ లో సెవెంటీ చాలాసార్లు చూస్తూ ఉంటాం మనం సెవెంటీ మోసే ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి డెబ్బై మందిని తీసుకొని వెళ్తాడు డెబ్బై మందిని తీసుకొని వెళ్తాడు ఆ పర్వతాల మీద కానీ మంది నడలేకపోతారు ఆ డెబ్బై మందిలో జాషు ఒక్కడే కొంచెం దూరం నడుస్తాడు జాస్వా కూడా ఒక స్థలంలో ఆగిపోవల్సి వస్తాడు దాని తర్వాత మోసే ఒక్కడే పైకి వెళ్తాడు ఇవి చాలా ఇంట్రెస్టింగ్ సింబల్స్ అన్నట్టు రిపీట్ అవుతానే ఉంటాయి ఎన్ టైమ్స్ వచ్చేటప్పటికి డెబ్బైనాడు రీసెంట్లీ ఒక వన్ అవర్ రికార్డింగ్ కూడా నేను చేసిన వాట్ ఈస్ దిస్ సెవెంటీ అనేది కానీ ఇప్పుడు అంత డీటెయిల్ గా చూపించలేదు మన ఫోకస్ ఇప్పుడు ఓన్లీ ఇద్దరు సాక్షుల గురించి అయితే ఈ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్ అనేది రెండు గ్రూప్స్ అని చూపిస్తున్నాడు ప్రభువై గుడి జ్ఞాపకం చేసి చూడండి ఆయనను అక్కడ ఈ డెబ్బై మంది దేవుని సేవ చేసి తిరిగి వస్తున్నారు సంతోషంతో ప్రవ్వాన్ని నామమ్మ దయ్యంలు మా మాటలు వింటున్నాయి గజ గజ మనుషులను విడిచిపెట్టి వెళ్లిపోతున్నాయని చెప్తున్నప్పుడు మన ప్రభుత్వ మాట్లాడుతున్నాడు ఆయనను సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడుటా చూచి తిని అది నిజమని మన ప్రభు సాక్షిస్తున్నాడు లూసిఫర్ పరలోకం నుంచి క్రింద పడద్రోయబడి అనేది మన ప్రభుత్వ సాక్షిమిస్తుండ పద్దెమిదవ వచనంలో దాని తర్వాత పంతొమ్మిదవచనంలో ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువులంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించిన్నాను శిష్యులు ఆయన నివడించే వాళ్ళతో మాట్లాడుతున్నాడు శిష్యులంటే పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించిన్నాను కాబట్టి ఇక్కడ ఆయన సడన్లీ ఎందుకు షిఫ్ట్ అయ్యింది అర్థం చేసుకోవాలి సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పలుట చూచి తిని అన్నాక అది అసలు అవుట్ ఆఫ్ ప్లేస్ లాగుంటది ఆ వాక్యం ఆయన చెప్తున్నప్పుడు డెబ్బై మంది ఎంతో సంతోషంతో వచ్చి ప్రవ్వా నీ నామం దయ్యం లు గజ గజ వణుకుతున్నాయి విడిచిపెట్టి వెళ్లిపోతున్నాయి ప్రవ్వా అని సంతోషించే ఆ కాంటెక్స్ నుంచి ఆయన ఎక్కడికో వెళ్లిపోయాడు ఇది నేను ఛాన్సలు గమనించిన మనుషులు వేసే ప్రశ్నలకి ఆయన టోటలీ డిఫరెంట్ కాంటెక్స్ లెక్కి తీసుకుని పోతా ఉంటాడు మనుషులు అంటే ప్రిపరేషన్ ఆ రీతి అన్నట్టు వాక్యం ప్రిపరేషన్ చేస్తే అంటే సైతాన్ ఎందుకు పడింది కింద అనేది చెప్తున్నాడు అంటే వాని అనుచరులు కూడా ఉంటది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ కాంటెక్స్ అన్నట్టు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చిన చర్చికి ఇచ్చిండే అధికారం అన్ఫార్చునేట్లీ చర్చి దాన్ని రికగ్నైజ్ చేస్తానేది రోజు భయం భయంతో వనుకుతృ బలమంతటి మీద అధికారం ఇచ్చిండే దేవుడు మనకి దాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేదే తెలియదు అందుకే పాస్టర్ దగ్గరికి వెళ్తాం మనం ఎటువంటి సమస్య వచ్చినా పాస్టర్ దగ్గరికి వెళ్తాం కానీ పాస్టర్ ఏం చెయ్యాలంటే ఈ వాక్యం చూపించాల శత్రు బలం మీద మన శత్రువు తెలుసు మనకి మన ప్రభుత్వ శత్రు ఎవరో శత్రువాడే ఈ లోకంలో మనుషులు కాదు మన శత్రువులు కానీ మన శత్రువులు చీకటి అంధకార శక్తులే కాబట్టి వాటి మీద మనకు అధికారం ఇచ్చిన అన్నాడు దాన్ని ఎట్లా మనం పాటిస్తాం పాటించక తప్పదు ఎందుకంటే మనం ఆ ఫస్ట్ టూ గ్రూప్ నుంచి బయటకు వచ్చినాక థర్డ్ గ్రూప్ లోపలనే ఉంటది మన మాట విన్నది అది మనం బయటకు వచ్చినాక ఇవి రియలైజ్ అవుతున్నాం మనం పాములనే తేలంత్రగొటూ కాంగ్రీ టూ గ్రూప్స్ అవి ఫస్ట్ టూ గ్రూప్స్ అవి హాట్ అండ్ కోల్డ్ ఇప్పుడు ఉదాహరణకి తేళ్లు తేళ్లు హాట్ కి సాదృశ్యం ఎందుకంటే దాని మంట అది కలిస్తే మంట ఉంటది కాబట్టి తేలు ఎర్రగుంటది అది కాబట్టి కొన్ని నల్లగొడు ఉంటాయి కొన్ని ఎర్రగుంటాయి ఎక్కువ ఎక్కువ మట్టుకు ఎర్రగుంటాయి తేళ్లు కాబట్టి రెడ్ దాని తర్వాత దాన్ని కాటు అది కరిస్తే ఇట్లా బగ బగ బగ మండుతూ ఉంటది రేడియేట్ అవుతుంటది మంట ఆ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్తూడు దాన్ని పాయిజన్ అది ఎంత దూరం వెళ్తే దూరం మంట ఉంటేనే ఉంటది శరీరంలో భరించడానికి హీట్ అన్నట్టు ఒక వేడి అని కాబట్టి హాట్ అన్నప్పుడు తేళ్లని సాదృష్టం తర్వాత పామ్ ఎప్పుడు చీకట్లో చల్లగా ఉండే ప్రాంతాలలో ఉంటది అది కాబట్టి చలికి అది సాదృశ్యం పామ్ చల్లగా ఉండి కాటేసిందంటారు చూసి చల్లగా ఉండి మరి దెబ్బగొట్టి పోయి అంటారు మనం ఇక్కడ తెలంగాణ భాష అరే పక్క నుండి దెబ్బ వేసినట్టు ఇప్పుడు ఈస్కర్యోత్ యూధ పక్క నుండి ముద్దు పెట్టినట్టు కాటేసినట్టు మనం చూస్తాం ఈశ్వర్యోత్ యూధ హాట్ ఫెలో అన్నట్టు కోల్డ్ సారీ అని ఆ యొక్క సోల్జర్స్ అంతా హాట్ ఫెలోస్ అన్నట్టు అంటే ఆ బల్లెమ్మలు తీసుకొచ్చి నా మీదకి ఇంతమంది సైనిలతోనే మీరు అంటాడు మన ప్రభు నేను ప్రతిరోజు సువార్త ప్రకటిస్తూ నన్ను ఎవరు పట్టుకోలేదే ఈ రోజు ఒక్కడిని పట్టుకోవడానికి ఇంతమంది శిష్యులు ఇంతమంది సైనికుల పాట అని అంటాడు కాబట్టి ఆల్ సోల్జర్స్ ఒక సింబాలిక్ గా ఆ యొక్క కి సాదృశ్యంగా ఉన్నారు కాబట్టి మోర్ క్లియర్ గా అందుకే ప్రభు కూడా సర్ప సంతానమాని హెచ్చరించిన వాళ్ళని బాప్తిజం ఇచ్చి కూడా ఆ యాజకులు బాప్సం తీసుకోవడానికి వచ్చినప్పుడు సర్ప సంతానమా సంబోధించిన వాళ్ళు కాబట్టి ఆ ఐడెంటిటీస్ ఇప్పుడు మనకి క్లియర్ అయిపోయినాయి ఇంకా కొంచెం మనం వరిగా అనవసరం లేదు కాబట్టి ఐడెంటిటీస్ క్లియర్ అయిపోయినాయి కాబట్టి చర్చ్ సిస్టమ్ బలవంతని చేతిలో పట్టబడిందని మనం చూస్తాం బాప్తిజం నుంచి వ్యూహాన కాలం మొదలుకొని ఈ రోజు వరకు పరలోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది కాబట్టి ఫస్ట్ టూ గ్రూప్స్ టోటల్ కంట్రోల్ తీసుకున్నాయి చర్చ్ సిస్టమ్ అప్పుడప్పుడు ఈ ఫోర్త్ గ్రూప్ ఈ ఫస్ట్ టూ గ్రూప్స్ ని రెసిస్ చేసినప్పుడు ఏం చేస్తాయంటే ఆ ఫస్ట్ టూ గ్రూప్స్ ఈ ఫోర్త్ గ్రూప్ వాళ్ళని వెలగొడతాయి చర్చ్ నుంచి హిష్కరిస్తే బట్ థర్డ్ గ్రూప్ కాంగ్రిగేషన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా కాంగ్రిగేషన్ తమాషా చూస్తూ ఉంటుంది ఈ ఫస్ట్ టూ గ్రూప్స్ ని రెసిస్ట్ చేయలేవు ఆ ఫోర్త్ గ్రూప్ ల వారిని వెంబడించలేవు ఇది చర్చ సిస్టమ్ రోజు ఎక్కడవైనా జరుగుతుంది ఇదే అన్ఫార్చునేట్లీ ఆ ఫోర్త్ గ్రూప్ వాళ్ళు బయటకు వెళ్లి ఇంకొక చర్చ పెట్టుకుంటారు అక్కడికి కొంతమంది కాంగ్రిగేషన్స్ వస్తారు దాని తర్వాత మళ్ళీ ఈ ఫోర్త్ గ్రూప్ వాళ్ళు మళ్ళీ ఫస్ట్ టూ గ్రూప్స్ లాగా మారిపోతా ఉంటారు నేను నేను అర్థం చేసుకున్న విధానం అది కాబట్టి ఎప్పుడు అయితే ఆర్గనైజ్డ్ గా తయారైతుందో చర్చి సిస్టమ్ ఈ గ్రూప్స్ క్లియర్ గా డివైడ్ అయిపోతుంటే ఎందుకంటే పవర్ అథారిటీ స్ట్రక్చర్ ఫైనాన్సెస్ బ్యాంక్ అకౌంట్స్ టైప్స్ కలెక్షన్స్ ఇవన్నీ పాలిటిక్స్ కి దారి తీస్తే అక్కడ ఇంకా దైవికమైన పరిచర్య అనేటి ఏముండదు కాబట్టి ఈ టూ క్యాండిల్ స్టిక్స్ గురించి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఈ ట్రాన్సిషన్ లో ఏం జరుగుతుందంటే చెప్పి చెప్పి చెప్పి విరక్తి వచ్చేసినాక ఒక దశలో ఫోర్త్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన విషయాలు ఇప్పుడు నేను డీటెయిల్ గా చూస్తున్నాను ఫోర్త్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ కాంగ్రిగేషన్ ని టార్గెట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన బాధ్యత మీరు నీతి కానీ అన్ఫార్చునేట్లీ మీరు సత్యంలోనికి రాలేకపోతున్నారు కాబట్టి ఫోర్త్ గ్రూప్ యొక్క కంటిన్యూస్ అసోసియేషన్ వాళ్ళకుంటుంది కానీ ఫెలోషిప్ ఉండదు ఎందుకంటే ఆ థర్డ్ గ్రూప్ లో ఫెలోషిప్ పొందితే ఏమవుతుందంటే వీ విల్ లూజ్ అవర్ హోలీనెస్ ఎందుకంటే వాళ్ళ దగ్గర పులుపు ఉంది కొంచెం పులుపు ఉంది కాబట్టి ఫెలోషిప్ లో ఆ పులుపు మనకు తగిలిందంటే మన హోలీనెస్ పోతుంది అనేది కాబట్టి వీళ్ళు బయటనే ఉండి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు అప్పుడప్పుడు బైబుల్ స్టడీస్ అని అప్పుడప్పుడు అక్కడిక్కడ తీసుకెళ్లడం వాళ్ళ ఇంటికి పోయి సంభాషించడం ఈ రీతిగా గ్రాడ్యువల్ గా వాళ్ళకి ఆ టీచింగ్స్ జరగడం వలన ंग्रिगेशन बैठक सिंबाक दिस्टर्ग्रिगेज स्टिकल स्टीक्सर्वे द लॉफर् स्टारे नक्षत्र सुवर्त पानी संबंधी नक्षत्र स्टिक्रिगेशन के संबंध चूप दर्द వీళ్ళు ఎందుకు ఈ నులివెచ్చిన జీవితం దేనికి సంబంధించిందంటే హాఫ్ ట్రూత్ హాఫ్ లై మేక్ ఇట్ కంప్లీట్ లై అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొంచెం పులుపు తక్కిన మంచి ముద్దని కూడా వాళ్ళెంత నీతి మంతులుగా కనిపించినా గాని వాళ్ల దగ్గర ఆ పులుపు కాబట్టి క్రమేణా వాళ్ళు చివరికి వచ్చినప్పటికీ కంప్లీట్ నులివెచ్చిన జీవితంలో మారిపోతారు ఇంకా అటు ఉండరు ఇటుండరు అన్నట్టు ఆ కాంగ్రిగేషన్ వాళ్ళ ఫస్ట్ టూ గ్రూప్స్ అసోసియేషన్స్ ద్వారా ఏం జరుగుతుందంటే దే విల్ కంటిన్యూ టు బీ ఇన్ దట్ లూప్ ఫామ్ స్టేట్ ఎండ్ టైమ్స్ అదే చూపించింది దాని తర్వాత ఇంకో ఇంకొక చర్చ సిస్టమ్ లేదు అక్కడ కాబట్టి ఆ అందుకే ప్రభు ఏమంటుందంటే నీదర్ యువర్ హార్ట్ నార్ కోల్డ్ ఐఎమ్ గోయింగ్ టు స్పీ అవుట్ ఆఫ్ మై మౌత్ అంటున్నాడు ఎందుకంటే నేను నిన్ను మింగలేను నా నోట్లో పెట్టుకోలేను అంటున్నాడు అంటే నేను నిన్ను కాపాడలేను అంటున్నాడు Unless you make a decision, you cannot be with నా నోట్లో ఉండలేవు అన్న విషయాన్ని హెచ్చరిస్తుండే మనం అది చూస్తున్నాం ఒకవేళ నువ్వు ఫస్ట్ గ్రూప్ లో ఉన్నా సెకండ్ గ్రూప్ లో ఉన్నా నేను బాదర్ కాకపోయేవాని ఎందుకంటే దేవ్ ఆల్రెడీ డిసైడ్ టు బీ ఇన్ దూ గ్రూప్స్ బట్ నీ ప్రాబ్లం ఏంటంటే యూ హ్యాంగ్ యూఅర్ ఇన్ దర్డ్ గ్రూప్ బట్ యుర్ క్యారింగ్ ద క్యారెక్టర్స్టిక్స్ ఆఫ్ ద ఫస్ట్ టూ గ్రూప్స్ అందుకు ప్రాబ్లం నువ్వు కంప్లీట్ గా హాట్ గా ఉన్నా అంటే కంప్లీట్ గా తేల గుంపులో ఉన్నా కంప్లీట్ గా సర్పంల గుంపులో ఉన్నా నేను వరిగాకపోయేవాను ఎందుకంటే దీర్ ఆల్రెడీ బ్రాండెడ్ సీల్డ్ ఆ గ్రూప్స్ లలో బట్ నీ ప్రాబ్లం ఏందంటే నువ్వు నీతి ఉండి ఆ ఫస్ట్ టూ గ్రూప్స్ లో ఉన్నావు కాబట్టి వాళ్ళ నుంచి బయటికి రాలేకపోతున్నావు కాబట్టి నేను నిన్ను నా కొరకు నిలబెట్టుకోలేను నా కొరకు సాక్షులుగా ఉండాలంటే ఆ డిసోసియేషన్ నీకు అవసరం ఆ డిసోసియేషన్ ఎంతగా దారి నేను మీకు అదొక వాక్యం చూపించేసి ఇంకా క్లోజ్ చేస్తాను దీని ఖచ్చితంగా వీ హ్యావ్ టు గో బ్యాక్ అగైన్ ఎందుకంటే మనకు అంతగా కంప్లీట్నెస్ లేదు ఇందులో ఎందుకంటే యశా గ్రంథంలో ఈ విషయం హెచ్చరించింది మనకు ఈ వాక్యాలు చదవాలన్నప్పుడు యశాయ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదవసరంలో హూమ్ షాల్ హీ టీచ్ నాలెడ్జ్ అండ్ హూమ్ షాల్ హీ మేక్ టు అండర్స్టాండ్ డాక్టర్ వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానము తెలియజేయను తల్లిపాలు విడిచిన వారిక చను విడిచిన వారిక ఆగ్ఞ వెంబడి ఆగ్ఞా ఆగ్గ వెంబడి ఆగ్య సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చటగా చెప్పుచున్నవాడని వారు అనుకొందరు నిజమే అలసినవానికి నెమ్మది కలగజేయుడి ఇది నెమ్మది ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పివాడు నత్తివారి పెదవుల చేతను అన్య ఈ జనులతో మాట్లాడుచున్నాడు అయినను వారు వినంలోని వారై ఇది కాంగ్రిగేషన్ మెంటాలిటీ ఇప్పుడు ఇక్కడ కొంత అక్కడ కొంత ఇప్పుడు ఇక్కడ తెలుగులో కూడా మనం ఏం చూసినామంటే ఆజ్ఞ ఆజ్ఞ సూత్రం సూత్రం కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట బైబుల్ ఆ రీతిగా రాయబడింది ప్రవర్శనలు రీతిగా రాయబడ్డాయి కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ ఆజ్ఞ తరత ఆ సూత్రం తరత సూత్రం లైన్అన్ లైన్ ప్రీసెప్ట్అన్ ప్రిసెప్ట్ అని ఇంగ్లీష్ లో బాగుంది కాబట్టి కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ ఈ రీతిగానే రాయబడింది ఎందుకంటే మనుషులు ఆ రీతిగా వెతకరు వాళ్ళకంత స్పీడ్ రెడీ టు ఈట్ అంటాం కదా రెడీ టు ఈ రెడీ టు వేర్ ఎవ్రీథింగ్ రెడీ మేడ్ అన్నట్టు మనుషులు అట్లా ఉన్నది ఈ రోజు ఎంటైన్స్ కానీ ఇది బైబుల్ వాక్యం ఆ రీతిగా లేదు ఇప్పుడు ముఖ్యంగా మనము ఆ యొక్క ట్రంప్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది లెఫ్ట్ రైట్ సెంటర్ పోతానే ఉంటాయి అవి సీక్వెన్స్ గా ఉండవు అవి అయితే ఈ రీతిగా మనము చెప్తున్నా గానీ ఆయనను వారు వినాలని వారు కాంగ్రిగేషన్ ఇవి వినవన్నట్టు ఎందుకంటే దే ఆర్ ఆల్వేజ్ గొర్రెలు కదా అవి కన్ఫ్యూజ్డ్ ఉంటాయి అన్నట్టు ఫస్ట్ టూ గ్రూప్స్ చెప్పినవింటాయి మనం ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి పోయి చెప్తే మన మాట వింటాయి అవును బ్రదర్ చెప్పారు కరెక్టే ఈ బ్రదర్ ఎంతో ఎవిడెన్స్ తో చూసి చెప్తున్నాడు అయినా గానీ మనకు సండే బోత్తే అక్కడ ప్రాబ్లం ఉంటుంది మనం కేర్ఫుల్ గా ఉండాలా ఆ టూ గ్రూప్స్ కి మీ ఇంటికి ఫోర్త్ గ్రూప్ వచ్చింది అన్నప్పుడు నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎంతో కేర్ఫుల్గా ఉండాలా అబద్దాలు చెప్పడం నేర్చుకుంటారు నుంచి నీతి లేదు బ్రదర్ నేను అక్కడేం పోలేదు బ్రదర్ ఇక్కడేం బోలేదు బెర్ ఆ ఫెలోషిప్ పోలేదు బ్రదర్ ఈ ఫెలోషిక్ పోలేదు బ్రదర్ ని ఫస్ట్ డూ క్రూప్స్ ఆర్గ్యూ చేస్తా ఉంటున్నాడు ప్రాక్టికల్ గా చెప్పాలంటే అదే జరుగుతుంది రోజు కావున వారు వెళ్లి వెనుకకు ముగ్గి విరుగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆగ్య వెంబడి ఆగ్ఞ ఆగ్ వెంబడి ఆగ్ఞ సూత్రం వెంబడి సూత్రం పదమూడవర్షాలు చూస్తున్నాం సూత్రం వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట యహో వాక్యము మీకు వచ్చును కాబట్టి టూ విట్నెసెస్ కి ఈ రీతిగానే వాక్యం పోతుంది అన్నట్టు చివరికి ఏం జరుగుతుంది అంటే చివరికి దే విల్ రియలైజ్ కరెక్ట్ ఈ వ్రదర్ చెప్పింది కరెక్ట్ సిస్టర్ చెప్పింది కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ గా చూపిస్తారు వాక్యం అంటే అంతగా టైం పడుతుంది ఇది చాలా ఓపికతో చేయాల్సిన సేవ జీవితం ఈ ఫోర్త్ గ్రూప్ వాళ్ళది బహు పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది అందుకే ప్రసవ వేదన అన్నప్పుడు ఈ విజయవ్రదర్ ఎప్పుడు రెగ్యులర్ గా రిపీట్ చేస్తుంట ప్రసవేదన అనేది అది చెప్పినప్పుడల్లా నాకు ప్రణాగ్రంథం పరణవాద్యం జ్ఞాపకానికి వస్తున్నట్టు సూర్యుని ధరించుకున్న స్త్రీ ఆమె ప్రసన్న వేదన పడుతూ కేకలు వేస్తుంది ఇది ఫోర్త్ గ్రూప్ అన్నట్టు స్త్రీ ఆమె పరిశుద్ధంగా స్త్రీ ప్రసవ వేదనలు పడుతూ కేకలు వేస్తుంది ఎంతగానో అరుస్తుంది ఎంతగానో చెప్తుంది ఈ వాక్యాల గురించి ఇటువంటి వాక్యాలు ఎవరికి బయలుపరచబడ్డాయి ఒక చిన్న గుంపుకి ప్రపంచం ఇంత డీటెయిల్డ్ గా చెప్పినా కూడా ఆమె కేకలు వేస్తున్నా కూడా ఎవరు వినలేని స్థితిలో కానీ చివరికి ఆయన ప్రసవిస్తుంది ఇది ఎండ్ టైం అన్నట్టు లాస్ట్ టైం అన్నట్టు ఈ చివరికి కొంత కొంతట కొంతట ఇవన్నీ దేవుని వాక్యాలు వచ్చినాక అప్పుడు దేవారు వేగంగా పని చూపిస్తున్నాను ఆ ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఈ కాంగ్రిగేషన్ సంబంధించి లేక ఈ ట్రూ విట్నెస్ క్లారిఫికేషన్స్ ఉంటాయి అది ఒక్కటి చూపించేసి నేను చేస్తా వాక్యము ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము దాంట్లో ఈ రెండు క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడుతున్నాడు లేక ఇద్దరు సాక్షులు పదకొండవ మొదటి వర్షాలను చూస్తున్నాం మరియు ఒకడు చేతికార వంటి కొలకారం నాకు నీవు లేచి దేవుని ఆలయం ను బలి కొలత వేసి కూడా లెక్క అంటే మూడు కొలతల గురించి మాట్లాడుతాడు అంటే కాంగ్రిగేషన్ కూడా లెక్క పెట్టమంటాడు ఆలయం నాకు వెలుపటి ఆవరణను ఇది అనిలో ప్రాంగణం తెలుసు సొలోన్ కఠిన మందిరంలో ఆలయంకు వెలుపటి ఆవరణను కొలత వేయక విడిచిపెట్టము ఇది యాక్చువల్ ఫిజికల్ ఫిజికల్ ప్రాసెస్ ఏందంటే ఎండ్ టైమ్స్ లో ఇస్రాయెల్ ప్రజలు ఇప్పుడు ఆ సోలమోను కట్టిన మందిరాన్ని తిరిగి కట్టాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి స్థలం తెలియదు ఎక్కడుందో అది మొత్తం భూమి లెవెల్ కి రేస్ చేయబడింది నెరో చక్రవర్తి ద్వారా రోమిల ద్వారా ఈ రోజు అది కనిపించేది ఒక చిన్న ఫోర్ట్ ఆఫ్ ఆంటోనీ అనే చిన్న గోడ ఉంటుంది ఆ గోడనే అనుకుంటున్నారు కానీ అది కానే కాదు యాక్చువల్ టెంపుల్ దాని మీద చాలా రీసెర్చ్ చేయబడింది సోలోమాన్ టెంపుల్ ఎక్కడ కట్టబడింది అనేసి ఒక థియరీ ఏందంటే డోమాఫ్రాక్ అది అల్ అక్స్కా అనే మసీద్ ఉంది ఆ మసీద్ స్థలంలోనే ఆ టెంపుల్ కట్టబడింది అనేసి ఆ మసీద్ కొలగొట్టన్ ఫార్టీ సెవెన్ నుంచి ఎన్నో ట్రయల్స్ చేసారు ఈ సైల్ అది అన్యుల టెంపుల్ కదా మసీద్ కొన్నిసార్లు దాని కింది నుంచి పోయి బాంబు పెట్టని ప్రయత్నించారు కొన్నిసార్లు దాన్ని టార్గెట్ చేసి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఈ అరబ్ నేషన్స్ స్పెషల్ గా ఫండింగ్ ఇచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆ మసీద్ ఎందుకంటే వాళ్ళ బిలీఫ్ ఏంటంటే ప్రాఫెట్ మహమ్మద్ అక్కడి నుంచే హెవెన్ అనేది వాళ్ళ ఫెయిత్ అన్నట్టు కాబట్టి సెకండ్ వచ్చిన చూస్తున్నాము ఇది ఏంటంటే ఫిజికల్ ఎయర్ లో అన్నిలో టెంపుల్ కచ్చితంగా కడతారా అని వాక్యం సింబాలిక్ కానీ మనకు కరెక్ట్ కాదు మన అండర్స్టాండింగ్ ఎందుకంటే వీ డోంట్ నీడ్ అనదర్ టెంపుల్ బికాస్ వీఆర్ హిస్ టెంపుల్ ని అర్దంగాని క్రైస్తవ జీవితం ఏం చేసిందంటే పువర్ ఫీప్ పీపుల్ హోలీ పీపుల్ వాళ్ళకి టెంపుల్ లేదు డబ్బులు పంపిస్తాం వారికి అని కోట్లు కోట్లు బిలియన్స్ బిలియన్స్ డబుల్ పంపించారు అక్కడికి కట్టుకోండి అనేసి కట్టుకోవడం వల్ల దే ఆర్ డిమినిషింగ్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్ట్ మన ప్రభు ఆ మరణాన్ని వాళ్ళు వమ్ము చేసి బహు నీచంగా తయారు చేస్తున్నారు విలువ తగ్గించేసారు ఎందుకంటే ఒక్కసారి అది మందిరం కట్టబడినప్పుడు అనుదిన బలులు ఆరంభిస్తారు దాని గ్రంథాల్లో చూస్తాం మనము అనుదిన బలులను ఆపివేసిన మన ప్రభు ఆ ప్రవచనం కానీ వాళ్ళు దాన్ని తిరిగి కట్టడానికి ఎవరు పాత్ర ఎవరు ప్రాధాన్యంగా దోహదం చేస్తారంటే ఈవాంజలికల్ క్రిస్టియన్స్ ప్రపంచం కాబట్టి ఈ అబామినేషన్ అనేది దానికి సంబంధించి బోధ దాని గురించి అంత డీటెయిల్ గా నేను చూపించాను కానీ యాక్చువల్ గా అయితే అనిల్ టెంపుల్ అది ఈ సింబాలిక్ గా సెకండ్ వర్చ్ అంటే అల్ అక్సా మస్జిద్ దగ్గర లేదు ఆ టెంపుల్ అనేది మనం అర్థం చేసుకుంటాం ఈ క్లూ బట్ వాళ్ళు అర్థం చేసుకోని మనం చెప్పిన వాళ్ళు ఇష్టం వచ్చినట్లే వాళ్ళు కట్టుకోని ప్రయత్నిస్తా ఉన్నారు కానీ ఇక్కడ ఏముందంటే ఈ ఎన్ టైమ్స్ లో ఏం జరుగుతుందని వారు ఈ ఇద్దరు సాక్షుల గురించి మాట్లాడుతున్నారు వారు నలబతి నెలలు పరిశుద్ధపట్నం ను కాలేతోత్రులు కుదరు అన్నిలు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను ఇది ఫ్యూచర్ టెన్స్ ఇచ్చేదను వారు గోనె పట్ట ధరించుకుని వెయ్యి వందల అరవై దినంలో ప్రవచించారు అంటే ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకోండి వీరు భూలోకమునకు ప్రవైన వారి ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభం కాబట్టి ఈ టూ విట్నెసెస్ ఎవరంటే ఈ టూ క్యాండిల్ స్టిక్స్ రెండు ఒలివ చాలా క్లియర్ గా ఉంది ఫోర్త్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్నట్టు హౌ షూర్ ఆర్ యూ ఈ టూ క్యాండల్ స్టిక్స్ ఈ సెవెన్ క్యాండిల్ స్టిక్స్ ఈ టూ క్యాండల్ స్టిక్స్ ఒకటి అంటే ెవెన్ వర్స్ లెవెన్త్ చాప్టర్ ఫోర్త్ వర్స్ లో చాలా క్లియర్ గా ఉంది ఐడెంటిటీ కాబట్టి ఒకప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు భూలోకంలో ఉన్నారన్న విషయాన్ని జ్ఞానం చేస్తున్నాడు ఎప్పుడన్నా అర్థం తీసుకోవాలి భూలోకం అన్నప్పుడు ఈ లోకం పరలోకం ఆకాశం అన్నప్పుడు పర్లోకం అన్నట్టు అంటే మనం ప్రస్తుతము భూమి మీద లేము ఎందుకంటే ఎఫ్ఎల రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయ ఆ రవచనంలో మనము పరలోక వాసలం ఆయనతో పాటు ప్రస్తుతము సింహాశ్రమం మీద అతనితో పాటు కూర్చున్నామనుంది వాక్యం అక్కడ ని భ భూనివాసులు అంటే ఆ వాక్యాన్ని స్వీకరించని వారు రక్షింపబడ్డ వాళ్ళందరూ ప్రభుత్వం అక్కడ సింహాసల మీద ఉన్నారనేసి ఆత్మలో చూసుకోవాలి శరీరం మట్టికి ఇక్కడుంది గాని మన ఆత్మ మట్టుకు అక్కడుంది అది గ్రహించని వారంతా భూనివాసు అన్నట్టు కాబట్టి ఈ లోకంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఆంధ్రదేశం చూడండి ఐదవ వర్షాలు ఏముందంటే ఎవడనను వారికి హాని చేయ ఉద్దేశించడలా వారి నోట నుండి అగ్ని బయలుపెడలి వారి శత్రువులను దహించి వేయను గనక ఎవడనను వారికి హాని చేయ ఉద్దేశం అలాగున వాడు చంపబడ వాళ్ళే ఇవి ఫ్యూచర్ టెన్స్ ఇవి ఏవి కూడా నెరవేరం చూడము ఇంతవరకు వారికి అధికారం ఇచ్చేయండి దేవుడు ఎందుకంటే రక్షింపై ఇందాక మనం చూసినా శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చిన అన్నాడు కాంగ్రీగేషన్ కి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయలే ఏ రోజు కూడా వాళ్ళు ప్రీచింగ్ చేయాలన్నట్టు కాంగ్రిగేషన్ పాస్టర్స్ కొంతమంది మినిస్టర్స్ సేవకులు స్పెషల్ గా ఎన్నుకున్న పడ్డ సేవ చేస్తారు గానీ తగిన వాళ్ళంతా క్రిందకు కూర్చొనే వెళ్లిపోతుంటారు తర్వాత ఆరో వచనంలో చూడండి వాళ్ళకి ఎంత పవర్ ఉన్నా అవి ఏవి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు చూడండి తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా అంటే ఎండ్ టైమ్స్ లో ఈ ఫోర్త్ గ్రూప్ వాళ్ళకి బుద్ధి చెప్పినాక అప్పుడు రియలైజ్ అయి వాళ్ళు వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు అది టూ లేట్ అన్నట్టు వాళ్ళ జీవితంలో ఎక్స్ట్రీం ఎండ్ ఆఫ్ దియర్ లైఫ్ అన్నట్టు తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశం ను వారికి అధికారం కలదు కానీ ఎప్పుడు వాళ్ళ అధికారం వాడలేదు వాళ్ళకున్నది ఆల్రెడీ ఇచ్చింది శత్రు బలమంత్రెడ్డి అధికారం కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాడలేదు వాళ్ళకున్నా గానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అద్భుతం చేయలేదు ఏది వర్షము కురవకుండా ఆకాశం ను అయితే కామెంటరీస్ లలో కొంత కొన్ని చర్చ ప్రీచింగ్ ఏముందంటే వర్షము కురకుండా ఆకాశం ను మూయిటకు అధికారం ఉండే ఓల్డ్ టెస్టిమెంట్లో ఏలియాకుండే అని చెప్తారు కాబట్టి ఈ ఇద్దరు సాక్షులలో ఒక కథను ఏలియా అంటారు కానీ ఏ రూపకంగా అది ఫిట్ కానిలేదు ఇక్కడ ఎందుకంటే అధికారం కలదు కానీ ఆయన ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిండు వీల్ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏలియాకి సంబంధించింది వాక్యం దాని మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించటకు వారికి అధికారం కలదు కలదు గాని ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు కాంగ్రెస్ కామెంటరీస్ లలో ఇంటర్ప్రిటేషన్స్ ఏముందంటే ది మోసని రిప్రజెంట్ చేస్తుంది ఎందుకంటే మోస ఒక్కడే అది చేసిండు ఆయుప్తులు నీళ్లని రక్తంగా మార్చడం తర్వాత నానా విధమైన తెగులతో భూమిని బాధించడం వారికి ఆ శక్తి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఆ అధికారాన్ని వాడుకోలేరు మోసే చేసిండు కాబట్టి ఇది ఈ సిక్స్త్ వర్స్ ఏలియాకి మోసే సంబంధించిందని కామెంటరీస్ అలా చూసి నేను దాని పాస్టర్స్ ప్రకటిస్తుంటే నేను చూసినా కానీ ఏ రూపకం కూడా వాళ్ళకి సంబంధించింది కాదు ఎందుకంటే వాళ్ళ రోల్స్ అయిపోయినాయి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇండివిజువల్ రోల్స్ ఉండేవి న్యూ టెస్ట్మెంట్ వచ్చినప్పటికీ ఇది కాంగ్రిగేషన్ రోల్స్ ఇవి ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్ లో వ్యక్తిగత గుర్తింపులుండవు చర్చ్ గ్రూప్ గుర్తింపులే ఉంటాయి అండ్ చర్చ్ ఇస్ డివిడెన్ టు ఫోర్ అని మనం చూస్తున్నాం ఇక్కడ కాబట్టి ఇవి ఏ ఏలియాకి మోసే సంబంధించిన వాక్యం కాదు అది రాంగ్ టీచింగ్ అని ఎందుకంటే ఏలియా మోషే వాళ్ళ కాలాలు వాళ్ళు ముగించుకున్నారు వాళ్ళ పనులు వాళ్ళు కంప్లీట్ చేసినారు వాళ్ళ సైకిల్స్ అయిపోయినాయి వాళ్ళ బాధ్యతలు దే విల్ నెవర్ అగెన్ కమ్ బ్యాక్ ఎందుకంటే దె రోల్స్ ఆర్ ఫినిష్డ్ నా ఎంటర్టైన్స్ ఇట్స్ అవర్ రోల్ చర్చ్ రోల్ అనేది చూపిస్తుండ చూడండి ఇప్పుడు ఏడవ వచనంలో ఒకవేళ వాళ్ళు నిజంగా ఏలియా మరియు మోసలు ఏడో వచనం చూసి అర్థం చేసుకోవాలా అది ఏలియాకి మోసకి సంబంధించిన వాక్యం కాదండి వారు సాక్ష చెప్పటం ముగింపగానే ఎండ్ టైమ్స్ ఇది ఇంకా వాళ్ళు చనిపోకముందు అప్పుడే లాస్ట్ మినిట్ లో చెప్తున్నారు వాక్యం ఇది నేను మీకు ఉపానం కూడా చూపించిన ఒకరోజు మత మత లూకా ఏంటంటే ఒకనొక వ్యక్తి తన పొలం పని కొరకు తెల్లవారి లేసి కొంతమందిని పొలం పనిలోకి పిలిపించుకున్నాడు దాని తర్వాత తొమ్మిది గంటలకు మరోసారి దాని తర్వాత పన్నెండు గంటలకు మరోసారి దాని తర్వాత మూడు గంటలకు మరోసారి దాని తర్వాత ఐదు గంటలకి మరొకసారి చివరికి వచ్చినప్పుడు మీరెందుకు ఇక్కడ బయట ఉన్నారు ఎందుకంటే మమ్మల్ని ఎవరు పనిలో పెట్టుకోలేదంటున్నారు మమ్మల్ని ఎవరు పనిలో పెట్టుకోలేదంటున్నారు ఆ ఉపమానంలో ఎందుకంటే కాంగ్రిగేషన్ ఎవ్వరు మినిస్ట్రీలకు నడిపించారు ఎన్ టైమ్స్ లో ఎందుకంటే కాంగ్రిగేషన్ క్రిందనే ఉండి కాన్కలేస్ వెళ్లిపోవాలి వాక్యం వెళ్లిపోవాలి బట్ సమస్త జన్లని శిష్యులుగా చేయడని చెప్పిన ఆజ్ఞని అతిక్రమించిన ఫస్ట్ గ్రూప్స్ నమ్మిన శిష్యునిగా చేయమన్నది మార్కు వార్త పదహారీస్తాం మనం సమస్త జన్లను శిష్యులుగా చేయమన్నాడు కానీ శిష్యులను చేయకుండా వాళ్ళని కిందనే గురిచి శిష్యులు ప్రకటించాలి కానీ వీళ్ళు ప్రకటించని వారు వీళ్ళు ఒకటి ఈ టూ విట్నెసెస్ ఈ సత్యం చెప్పబడినాక లాస్ట్ కి ప్రకటిస్తారు వాళ్ళు వచనంలో వారు సాక్ష్యము చెప్పటం ముగింపగానే చూడండి వాళ్ళు చెప్తుంది సాక్ష్యమే అంటే ఏ రీతిగా వాళ్ళ సత్యాన్ని గ్రహించారు ఏరీతిగా వ్యక్తిగతంగా వాళ్ళ గుర్తింపును వాళ్ళు చూసుకోగలిగినారు అంతరంగం అది ఏరీతిగా వాళ్ళు యూధులుగా మార్చబడినరు ఈ సత్యాలను వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు అప్పుడు ఏం జరిగిందో చూడండి అగాధం నుండి వచ్చి క్రూర వారితో యుద్దము చేసి జీంచి వారిని చంపును కాబట్టి ఈ యాక్చువల్గా అయితే మనం స్టార్టింగ్ లో ఈ పుస్తకం ఈ పదకొండవ అధ్యాయంలో స్టార్టింగ్ లో మనం ఏం చూస్తున్నామంటే వాళ్ళ మెజర్మెంట్స్ కి తగినట్లు వాళ్ళు జీవించగలిగినరా లేదా తర్వాత వాళ్ళ మెజర్మెంట్స్ లో చూస్తే వాళ్ళు సంపూర్ణంగా ఎనకొకరకు జీవించలేదు ఎవరికి ఏడవ వచ్చానికి వచ్చేటప్పటికి అప్పుడు దే రియలైజింగ్ అన్నట్టు అప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు దాట్ వాస్ టూ లేట్ వాళ్ళ మెడల మీద కథలున్నట్లు మనం చూస్తాం అక్కడ అప్పుడు సైతాన్ క్రూర మృగంతో వాళ్ళు అగాధంలో నుండి వచ్చి క్రూర సైతాన్ కదా తెలిసి అగాధంలో క్రూర మృగం సైతాన్ సంతోషం వారితో యుద్దం చేసి జయించి వారిని చంపును అయితే అర్థం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బాహాటంగా సైతాన్ రాడు కదా హట ఎప్పుడు వాడి అనిపించాడు మరి వాడు ఎట్లా వీలతను యుద్దం చేసి చంపుతాడు ఇది ఆత్మీయ పోరాటం మీద యాక్చువల్గా కాబట్టి సైతాను అనుచరులు వెలుగుదూత సంబంధులు అని మనకు తెలిసి కొనంత రాష్టపతికల పౌలు చెప్తాడు కాబట్టి ఆ వెలుగుదూత సంబంధులు వీళ్ళని చంపుతారు అది నేను స్టైట్ గా చూపించినప్పుడు తర్వాత చూపిస్తాను ఒకటే వాక్యం చూపించి ఇంకా క్లోజ్ చేసేస్తాను ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో ఉంటుంది వీళ్ళు ఎవరు ఎట్లా చనిపోతారు ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం ఎక్స్ట్రీంలీ డిస్టర్బింగ్ వాక్యం బైబుల్ అంతట్లో ప్రతి వాక్యంలో టెరిబర్లీ డిస్టర్బింగ్ వాక్యం ఏదంటే ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం ఇది విన్నాక హోల్ డే డిస్టర్బ్ అయిపోతుంది మనం అందరం బట్ డిస్టర్బ్ ఎందుకు కావాలా ఆయన నమదైన వాడుగా మనం డిస్టర్బ్ అయినప్పుడే మన హృదయం మండినప్పుడే కదా ఆయన కొరకు వెళ్లగలం కాబట్టి ఈ తొమ్మిదవ వచనం ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఏముందంటే ఐదవ ముద్ర కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సీల్స్ ఈ ట్రంప్స్ ఎట్లా కాంప్లిమెంట్ అవుతాయి ఏ సీల్ టైమ్ లో ఏమి ఈవెంట్ జరుగుతుంది ఏ ట్రంపెట్ కూదినప్పుడు ఏ ఈవెంట్ జరుగుతాయి ఆ సింక్రనైజేషన్ చేసుకోకపోతే కూడా ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేదు ఈవెంట్స్ రెవల్యూషన్ ఈవెంట్స్ కాబట్టి సిక్స్త్ సీల్ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ నేను ఇక్కడేముందంటే వెన్ హీ ఓపెన్ ద ఫిఫ్త్ సీల్ ఐ సా అండర్ ది ఆల్టర్ ద సోల్స్ ఆఫ్ దోస్ హు హెడ్ బీన్ స్లెయిన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫార్ దెస్టిమోని విచ్ దే హెల్డ్ ఈ టూ వీట్నెసెస్ అంటే ఎంటైర్ కాగ్రిగేషన్ ఏం వాళ్ళ గురించి చెప్పండి ఈ ఫిఫ్త్ సీల్ ఓపెన్ అయిన జరుగుతున్నాను తొమ్మిదవ తెలుగులో చదువుతున్నాయి ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును అంటే లాస్ట్ మినిట్ లో చెప్తున్నారు వాక్యం ఇందాక చూసిన సెవెంత్ వర్స్ లోన్ అండ్ సెవెన్ దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును ఎన్ టైమ్స్ లాస్ట్ మినిట్ లో వధింపబడిన వారి ఆత్మలను క్రింద చూచితిని కాబట్టి ఈ ఘటసర్పము వారిని చంపడం మనం చూస్తున్నాం అక్కడ లెవెన్త్ లో ఆ ఇద్దరు సాక్షులు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వాళ్ళు చంపబడినట్లు మనం చూస్తున్నాం గొప్ప కాంగ్రిగేషన్ అయితే ఈ కాంగ్రిగేషన్ ఎన్ టైమ్స్ లో చనిపోయినాక బలిపిట ఆత్మలంటే బలిపిటం అన్న మాకు తెలుసు బలిపిటపు జీవితం అంటే మన జీవితం వదకదేబడ గొరబిల జీవితం కాబట్టి రక్షింపబడ్డ వారి గురించి మాట్లాడుతుండ రక్షింపబడి హత సాక్షలైన వారు కాంగ్రిగేషన్ వీళ్ళంతా వీళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన విన్నప్పుడు ఎక్కడ వేదన నాకు పట్టుకుంది లాంగ్ ఆల్మోస్ట్ టూ నుంచి నేను చూసిన ఈ వాక్యం అనేక ప్రాంతాలలో ఇది హెచ్చరిస్తా ఉంటాను ఈ వాక్యం టైమింగ్ ని బట్టి చెప్తాను ఈ వాక్యం ఎందుకంటే ఎక్స్ట్రీమ్ డిస్టర్బింగ్ వాక్యం అనేది వారి ప్రార్థన ఎట్లా చూడండి ఈ కాంగ్రిగేషన్ చనిపోయినాక వారి ఆత్మలు ప్రభు సంఘలో వేదన వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధడం ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు భూనివాసులున్నప్పుడు ఫస్ట్ టూ గ్రూప్స్ బాగా అర్థం చేసుకోవాలి మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయో ఊరకుందు అని బిగ్గరగా కేకలు వేసి వీరి ఆత్మలు బలిపీట ఆత్మలంటే ఆయన కొరకు హతసాక్షులైన వారు వీళ్ళందరూ కాంగ్రిగేషన్ వీళ్ళక్కడ ప్రార్థన చేస్తున్నారు ప్రభు సన్నిధిలో వారి ఆత్మలు ఘోషిస్తున్నాయి పరిశుద్ధుడు తీర్పు తీర్చకే వారు నాదా సత్యవరూపి పరిశుద్ధుడ తీర్పు తీర్చక తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందని బిగ్గరగా కీకలు వేసేది అప్పుడు మన ప్రభు మాట్లాడుతు ఆయన మాట విన్నాంకనే డిస్టర్బింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం మాట్లాడితే ఆయన మాట మన హృదయాన్ని మండిల్పజేస్తే అని మనం ఆ యొక్క లుకాస వార్త చివరి చూస్తాం కదా శిష్యులు ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు మన మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా అంటాడు ఆ వాక్యం ఆ రీతి కాబట్టి పదకొండవ వస్త్రంలో మనం చూస్తున్నాం వీళ్ళందరూ వీళ్ళందరికీ ఏమి ఇవ్వబడినాయని తెలియని వస్త్రములు వారిలో ప్రతి వానికి అంటే అంతకుముందు లేవా వీళ్ళకి తెలియని వస్త్రములు ఇప్పుడు ఎందుకు ఇవ్వబడ్డే వాళ్ళ తెలని వస్త్రం అన్న విషయాన్ని మనం గ్రహించాలా కాబట్టి అంతవరకు వాళ్ళు తెలని వస్త్రాలు ధరించుకోలేదు అంటే సగం సత్యం సగం అబద్దంలో ఉన్నప్పుడు అవి తెల్లని వస్త్రాలు రంగుల రంగుల వస్త్రాలు అంటాం కలర్ఫుల్ అంటాం కాబట్టి తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఎవడను మరియు ఇప్పుడు మన ప్రభు మాట్లాడతాడు వారి చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించవలనని వారితో చెప్పబడేను ఇక్కడ మన ప్రభు ఏం మాట్లాడతాడంటే మీ వలనే ఇంకా క్రింద ఉన్న వాళ్ళు చనిపోవాల్సిందే వారి వల్లే చంపబడబో వారి సహదాసుల యొక్కయో లెక్క పూర్తి కావాలా అంటే కంప్లీట్ కావాలా లెక్క ఎన్ టైమ్స్ లో ఎంటైర్ కాంగ్రిగేషన్ విల్ సాక్రిఫై దర్ లైఫ్ అన్నట్టు ఎందుకంటే ఆయన మరణ పుస్తాపన పాల్పొందిన వారు దాన్ని సంపూర్ణంగా స్వీకరించని వారు ఆయన తిరిగి వాళ్ళ కొరకు ఆయన ఒకేసారి ఆయన మరణం ద్వారా అందరినీ సమాధానపరచండి తండ్రితో కాబట్టి వాగ్యం అతిక్రమించిన వాళ్ళు వారి శరీరాలను వాళ్ళు తప్పదన్న సత్యాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం మన ప్రభు ఏమంటుంది అంటే మీరు ఏ రీతి చనిపోయినారో మీలాగనే మీ సహదాసులు మరియు సహోదరులు వారి లెక్క పూర్తి కావాలా అంటే ఇంకా కంప్లీట్ డెస్టిమేషన్ అండ్ కంప్లీట్ డెత్ జరగాల్సిందే మరణకాండ ఎన్ టైమ్స్ లో కాబట్టి ఎంటైర్ కాంగ్రెగేషన్ విల్ డై అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత మన ఫస్ట్ టూ గ్రూప్స్ ఏమవుతాయి దాని తర్వాత ఫోర్త్ గ్రూప్ ఏమవుతుందో అవి కూడా ఉన్నాయి రెఫరెన్సెస్ కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలా వీటిని డైరెక్ట్ గా చెప్తే ఎవరు భరించలేరు ముఖ్యంగా ఫస్ట్ టైం వినే వాళ్ళకి మరీ కష్టంగా ఉంటదా చర్చెస్ లలో కాంగ్రిగేషన్ కి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఖచ్చితంగా ఆ గ్రూప్ లకెళ్ళి బయటకు ఈ వాక్యం అర్థమైనప్పుడు బయటకు ఎందుకంటే ఆ ఫోర్త్ గ్రూప్ లో ఉన్నవాడికి ఇటువంటి ఏవి వర్తించవు ఏ తెగులు పట్టవాడిని ప్రకటన గ్రంథాలలో ఉన్న ఎటువంటి శ్రమ వాడికి తగలేదు ఎందుకంటే వారు సీల్ చేయబడ్డవాళ్ళు ఆయన దేశం ఆయన సన్నిధులు కాబట్టి సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అనేది మనం ఒకరోజు చూసినాం దాని అంత గా చూడలేదు ఆ వచనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా డీటెయిల్ గా చూస్తావు సీలింగ్ ఆఫ్ ద సెయిమ్స్ అనేది ఈ ఫోర్త్ గ్రూప్ ఎట్లా సీల్ చేస్తాడు దేవుడు ఎందుకు సీల్ చేస్తాడు కూడా చెప్తాను అనేది అటువంటి సీలింగ్ మనం ఉండాలా ముఖ్యంగా ఈ కాంగ్రిగేషన్ అందరు హత కాబట్టి వాళ్ళకి ముందుగానే మనం హెచ్చరించాలా నువ్వు అక్కడ ఉంటే ఖచ్చితంగా ఇటువంటి శ్రమలుండక తప్పదు నువ్వు ఈ స్వీకరించగలిగితే ఆ శ్రమలను చూడవు రుచి చూడవు వాటి నుంచి బయటకు వస్తావు ఆయన కొరకు సాక్షిగా జీవించగలవు వాక్యాన్ని మనం వాళ్ళందరికీ చూపించాలంటే ముందు మనం నేర్చుకోవాలి ఇవన్నీ డీటెయిల్ గా నేర్చుకోవాలి అవి మైండ్ లో రిజిస్టర్ కావు అంత ఈజీగా ఎందుకంటే ఈ లోకం పరిస్థితి అరీతిగా ఉంటుంది ముఖ్యంగా నాకు డేబీ ఫారెస్ట్ స్టడీ విషయం అర్థమైంది ఎందుకు ఈ లాక్ డౌన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన ప్రభువాన్ని ప్రార్థిస్తే ముందు మీరంతా అలసిపోతున్నారు ఈ లోకాతీతమైన పండ్లలో పడి కాబట్టి మీరు అలసిపోతున్నారు కాబట్టి వాక్యాన్ని క్లోజ్ చేసుకున్న చాలా టైం అవుతుంది కాబట్టి కాంగ్రిగేషన్ అంతా హతసాక్షుల ఇద్దరు సాక్షులు ఏ రీతిగా అయితే ఎంటైర్ చర్చ్ కాంగ్రిగేషన్ హతాసాక్షులుగా తప్పదు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ప్రపంచం మనం చూస్తున్నాం స్ట్రే ఇన్సిడెంట్స్ అంటాం వీటిని స్టార్ట్ అయిపోయినాయి ప్రపంచం అంతటా ఈ సెవెన్ చర్చెస్ ఒకప్పుడు వెస్టర్న్ టర్కీ రీజన్ లో ఉన్నప్పుడు వాళ్ళ కూడా అట్లనే జరిగింది భయంకరంగా చంపబడ్డారు పాస్టర్స్ గానీ సేవకులే గానీ కాంగ్రిగేషన్ గాని భయంకరంగా చిత్తపద చేయబడ్డారు టర్కీ ఇస్లామిక్ దాన్ని ఏమంటావంటే ఇస్లామిక్ ఆన్స్లాట్ అంటారు దాన్ని టెన్త్ సెంచురీ ఏడీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇస్లామిక్ ఆన్స్లాట్ ప్రపంచమంతా ఆ రీతికి పోయి ఎంటైర్ యూరోప్ లో క్రిస్టియన్స్ ని భయంకరంగా చంపినట్లు మనం చూస్తాం అక్కడ స్టార్ట్ అయింది ఇది ఈ అన్ని ఇప్పుడు మన టైంకి వచ్చినప్పటికీ గ్లోబల్ స్కేల్ లో ఇవి నెరవేరుతాయి అదే మనం చూసిన వాక్యం ఈ ప్రకటన కాబట్టి ఇది కొంత డిస్టర్బింగ్ కాంగ్రిగేషన్ కి మనం ఇవన్నీ ప్రేమతో చూపించాలా మీరు గుంపులో ఉంటే ఖచ్చితంగా వాటికి తగిన దుస్థితి మీకు పడుతుంది అందుకే బబ్లో నుంచి త్వరగా పారిపోండి అని ఎందుకు హెచ్చరించండి ప్రకటన పారిపోకపోతే దానికి బట్టిన దుస్థితి మీకు అందరు పడుతుంది కాబట్టి ఆ గుంపులలో ఉంటే మనకు ఆ దుస్థితి తప్పకుండా పడుతుంది అందుకే అది తెలుసుకుని దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాయి ఇవన్నీ మూడు గుంపులు మనకి కానీ చాలా కేర్ఫుల్ గా వాళ్ళతో సంభాషించాలి ఎందుకంటే అవి వెరీ డిస్టర్బింగ్ స్పిరిట్స్ అది ఆ స్పిరిట్స్ మనం పట్టుకోకుండా ఉండాలంటే మనం చాలా కేర్ఫుల్ గా డిసోసియేట్ కాల వాళ్ళతో వాళ్ళ ఫెలోషిప్స్ పాల్గొనొద్దు పాల్గొనే మట్టుకు ఆ స్పిరిట్స్ మనల్ని డిస్టర్బ్ చేసి పడేస్తాయి నైట్స్ కాబట్టి ఇది ఇంత స్పిరిచువల్ వర్ల్డ్ కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గా వీటిని స్వీకరించాలా ప్రార్థన పూర్వకంగా వాటిని పరిశీలించాలా ధ్యానించాలా ప్రభు వీటిని ఏరీతిగా నేను స్వీకరించాలా ప్రభువా అన్న ప్రార్థన మనకు చాలా అవసరం అటువంటి ప్రార్థనలో ప్రభు నడిపించాలని ప్రార్థిస్తాం పరిశోధన తండ్రి మీకు మందాలైనా మీరు మాట్లాడుతున్న ఈ విషయాల పాటు మీకు ఎంత మందాలు ప్రభు ఆ యొక్క ఇద్దరు ఏ రీతిగా మీ కొరకు చివరికి సాక్ష్యం ఇచ్చేటో నేను చూడగలుగుతున్నాం తండ్రి వాళ్ళ లైఫ్ అంత మనం ఆ రిలీజియస్ లైఫ్ లో జీవించి ప్రభావ లాస్ట్ కి వాళ్ళు సాక్ష్యం ఇచ్చిన చివరికి అప్పటికీ వారి జీవితాలు లేట్ అయిపోయినాయని మేము చూస్తున్నాం కానీ ప్రవ్వ మీరు నమ్మదగిన వారు ఎవరిని విడిచిపెట్టలేదు నేను ఎండను విడను గడవానన్నారు ఆ కాంగ్రుజేషన్ పట్ల మీకు ఎంత ఫలిందో మీరు చూపిస్తున్నారు గొప్ప జనాన్ని చూసినప్పుడు మీరు ఎప్పుడు ఏడ్చేవారు నెరని చూసినప్పుడు ఏడ్చేవాళ్ళు అటువంటి ఏడుపు మీరు మాకు అనుగ్రహించినారు ఈరోజు దాన్ని బట్టి మీకు అన్నా కాంగ్రజుయేషన్ చూపించాలి ఓర్పుతోని సహనాలతో కానీ ఫస్ట్ టూ గ్రూప్ చూపించలేవు ప్రవ్వ కని మార్గం చూపించేవాళ్ళు మీరే కాబట్టి మీరే దయచేసి మహిమనుందమని ప్రదర్శనార్థాన్ని ఆశ్రయించండి విజయన సంపూర్ణ స్వసద్ధ చేయండి అభినామిని స్వశ్దై చేయండి చక్రవర్తి వారి కుటుంబీకులను స్వసేయండి ప్రతి ఒక్కరిని మీ పరకు సాక్షమని ఏ సుకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి